శ్రీగురుభ్యో నమ బ్రహ్మాన పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం తి గగనసృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షి భూత భావాధితురహిత సద్గరు తం నమా నమో బ్రహ్మాణిభ్య ్రహ్మ విద్యా సం ప్రయ కర్తృవ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజాన ప్రత్యగో బ్రహ్మైవా అహం పదార్థర సదాశివ సమానం యాసరస్మదా గురు హరి హరి ఓ నారాయణ నారాయణ గురు జస్ట్ ఇప్పుడే కరెంట్ పోయిందండి ఫోన్ లో మాట్లాడుతున్నాను ఏమన్నా అన్క్లారిటీ అంటే చెప్పండి ముప్పై మూడవ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి రాగద్వేషాల ప్రాణోహ్యుప్ర ఇది శ్రుతి అహం బ్రహ్మేతి మహావాక్యానుసంధానం బోధింపబడుతున్నది దుఃఖం రాగం భయం ద్వేషం మొదలైనవి మనోధర్మములు అంటే ధరించగలుగుతున్నామని కూడా ఊహయే నిలుపుకొనబడేది ఊహలో డోలాయమానంగా ఊగునట్లు చేసుకుని ప్రవర్తిస్తుంది మనస్సు ఈ మనస్సు నాకు లేదు అందువలన ఊహకు ఫలంగా కలుగుతున్న దుఃఖం రాగం భయం ద్వేషం మొదలైనవి నాకు లేవు అమనస్ మానవ జన్మలో మానవుని యొక్క పరిశోధన సంఘర్షణ విచారణ జనం నుంచి మరణం వరకు చూస్తే తాను బయటపడే మార్గాన్ని వెతుకుతుంటాడు గర్భస్థ శిశువు పరిశోధన అక్కడ మొదలు పెట్టాడు తెలుసుకున్నాడు బయటపడాడు సంఘర్షణ చేసాడు విచారణ కూడా చేశాడు ఈ మూడు గర్భస్థ శిశువు కూడా ఉన్నాయి పరిశోధన సంఘర్షణ విచారణ అధిగమనం లేక పరిష్కారం చూడండి ప్రతిరోజు ప్రతి సంఘటనలో ప్రతి ఆలోచనలో ప్రతి ఆచరణలో ఈ నాలుగు మన బుద్ధిగతంగా జరుగుతూ ఉంటాయి దాని గురించి పరిశోధిస్తాం దాని గురించి బాగా సంఘర్షణ దాని గురించి బాగా విచారణ చేస్తాం దాని పరిష్కారాన్ని కనుక్కుంటాం ఈ నాలుగు అంశాలు కూడా జీవభావనలో ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి అవసరమా కాదా ఇవి చాలా అవసరం ఇవి లేకపోతే మానవ జన్మ